మార్చుకున్నందుకు మీకు ఎంతో వదనాలు అది తండ్రి కేవలం మరణ వారంటూ అబ్రాహ్మణి చేయబడ్డ ప్రతి వాగ్దానం మాది అని మేము సంపూర్ణంగా స్వీకరించిన అవకాశాన్ని బట్టి మీకు వదనాలు ప్రభావ ఈ సాయంత్రం అయినా బ్రదర్స్ అందరి గురించి మేము ప్రార్థిస్తున్న వాళ్ళ హృదయాలను సరిచేయండి ప్రభా బలహీనతలుంటే తండ్రి అయితే నిరుత్సాహాన్ని తొలగించండి మీరు మాకుంటే ప్రభావ ఎటువంటి నిరుత్సాహం నుంచి మేము బయటకు రాగలండి నేను ఓ ప్రభా ఈ వాక్యాలని దాన్ని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించలేక సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా చక్రవర్తి గురించి ప్రార్థిస్తున్నాం ఆ వర్క్ ప్లేస్ డైనామిక్స్ లో ట్రాప్ అయ్యింది ప్రభా సహాయపడండినైనా కనకరించండి ప్రభావ దామని ప్రార్థిస్తున్నాం నిసిమస్ గారి గురించి ప్రార్థిస్తున్నాం కూడా వర్క్ ఎక్కువైపోయి ప్రభా ఆ సమయానికి రాలేకపోయిన స్థితిలో ఉంటుండగా తండ్రి అతను సహాయపడండి తన కుటుంబాన్ని ఆశ్రయించండినైనా ప్రత్యాకర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యంతో తను మాట్లాడి బలపరచు మహిమానందమని ఏ సీకరిస్తున్నామిస్తున్నాం తండ్రి కొంతకాలం లేక మనం సాధారణంగా అయితే ఈ బెనిక్షన్ సంబంధించి ఒక స్టడీ రీసెర్చ్ స్టడీ చే అనుకుంటాను పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త నిబంధన చివరి అధ్యాయాల వరకు బెనిడిక్షన్ ఎట్లా ఎట్లా ఉచ్చరించాల్సి ఉచ్చరించగలిగిన వాళ్ళు లేక ఏ రీతిగా ఉచ్చరించాలా అనేది అదొక రీసెర్చ్ లాగా నేను కంటిన్యూ చేస్తున్నాను ఇంకా కంప్లీట్ కాలేదు ఒక సైమల్టేనియస్లీ ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తూ ఇంకొక టాపిక్ తీసుకుంటా ఉంటాను దాని నోట్స్ బిల్డప్ చేస్తూ ఉంటాను ల్యాప్టాప్ మీద టైం దొరికినప్పుడు అలా లేకుంటే సడన్ థాట్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఏమైనా వాక్యాల ప్యాటర్స్ తెచ్చినప్పుడు ఇమీడియట్లీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మొబైల్ ఫోన్ లో అక్కడ టైప్ చేసుకుంటా ఆ పాయింట్స్ అనుకుంటే తర్వాత గ్యాప్ కి రావు నోట్ ప్యాడ్స్ అది ఒక మంచి గిఫ్ట్ లాగా ఉంటుంది అన్నట్టు వాక్యాలకు సిద్ధపడేటప్పుడు పెనిడిక్షన్ అంటే సాధారణంగా మనకు తెలిసి దేవుని యొక్క ఆశీర్వాదాలని మనము వ్యక్తపరచుటం లేక డిక్లరేషన్ అంటే దాన్ని యాక్చువల్గా అయితే డిక్లరేషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రామ్ గాడ్ ఎవరి మీద అంటే తన పిల్లల మీద తను రక్తం తన బిడల మీద అయితే ఒక డిస్టింక్షన్ ఏంటంటే కృప ఎవరికి కరుణ ఎవరి ఆయన కృప ఎవరి మీద ఉంటుంది ఆయన కనికరం ఎవరి మీద ఉంటుంది అయితే ఆయన కరికరము రక్షణ అనుభవం లేని వారి మీద ఉంటుంది ఆయన కృప రక్షింపబడ్డ వారి మీద ఉంటుంది అయితే నాకు ఒకటి కన్ఫ్యూజన్ ఏంటంటే నాకు కూడా అవసరమే కదా ఎందుకంటే ఒకప్పుడు రక్షణ అనుభవం లేనివాట్టి నాకు కూడా ఆయన కరికరం అవసరమే దాని తర్వాత మనము తెలిసి తెలియక ఎన్నో తప్పిదములు చేస్తూ ఉంటాము అప్పుడు మనం ఆయన ఎట్లా యోగ్యం ఎన్నో తప్పిదంలు చేస్తూ ఉంటాము సేవా జీవితంలో ఉన్న వాళ్ళము ప్రార్థన జీవితంలో ఉన్న వాళ్ళము ఉపవాసాలు ఉంటాము ఎంతగానో ధ్యానిస్తూ ఉంటాం దేవుని వాక్యం స్టిల్ ఈ శరీర శరీర నియమాలు కదా మరి వాటి నుంచి రక్షణ కావాలి కదా మరి కాబట్టి ఈ యొక్క కనికరం దాని మీద చూపించ కానీ ఈ యొక్క కృప నాకు కావాలని ద్వారా ఆ విషయం మనం ఆయన కృప ఆయన ఆయన గ్రేస్ కృప అంటే గ్రేస్ కదా ఆయన కృప మన మీద అబండెంట్ ఉన్నంత కాలము దుష్ట శక్తులు మన ఒక సీలింగ్ అన్నట్టు ఒక రకమైన ప్రొటెక్షన్ అన్నట్టు ఆయన కృప ఎప్పుడైతే ఆ కృప వెళ్ళిపోతుందో మన లైఫ్ కొలాబ్స్ అన్నట్టు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది చాలా ప్రాముఖ్యమైనది అన్నట్టు ఆయనకు ఆ కృప పోయిందంటే కంప్లీట్ సీలింగ్ పోయినట్టే మన చుట్టూ కాబట్టి బెనిడిక్షన్ అన్నప్పుడు బ్లెస్సింగ్స్ మనము ఉచ్చరించినప్పుడు ఆయన కృప కొడుకు విధానాలుగా ఉచ్చరించడం మనం చూస్తూ ఉంటాము కాబట్టి ఆతని ఉన్న కాలంలో మొట్టమొదటిగా మనం ఎక్కడ చూస్తామంటే ఈ కారణంగా ఉంటుంది అది అక్కడ యాజకుడు ఎటువంటి ఏ రీతిగా దేవుడి యొక్క ఆశ్రదలను ఉచ్చరించాలి ఎందుకంటే ఉదాహరణ ఆశ్రమ ఖచ్చితంగా దేవుడి నుంచి రావాల్సిందే కానీ మనకు తెలుసు ఆయన ఆత్మస్వరూపి ఆయన కళ్ళకు కనిపించిన దేవుడు అలా కనిపించిన దేవుడు ఏ రీతిగా తన ఆశలను మనకి ఇచ్చినట్లు అందుకు దేవుడికి ప్రతినిధిగా ఉన్న యాజకుడు దాన్ని ఉచ్చరిస్తా ఉంటాడు దేనికి బాగా గ్రహించగలిగినది కొన్ని సంఘాలలో పరిస్థితు ఈ యొక్క అబ్జర్వేషన్స్ అనేది నేను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తా ఉంటాను ఎక్కడికైనా నాకు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ తెలియదు కానీ కాన్స్టెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మనుషుల ప్రవర్తనలని పరిసరాలని వాతావరణాన్ని మనం జీవిస్తున్న అట్మాస్ఫియర్ కాన్స్టెంట్ గా స్కానింగ్ చేసుకుంటా ఉంటాను సరే నాకు ఆత్మకి ఏమైనా దోషిస్తుందేమో నాకు తెలియదు కానీ అదొక హ్యాబిట్ కాన్స్టెంట్ గా సరౌండింగ్స్ అనేది స్కానింగ్ చేస్తూ ఉంటాను అదొకటి అబ్జర్వేషన్ బహుశా కాలేజీగా నేర్చుకుంటాం సబ్జెక్ట్స్ ద్వారా అయితే సేవకు నీ నోటి ద్వారా ఏది వచ్చినా అది నెరవేర్త ఎందుకు ద పవర్ ఆఫ్ టంగ్ అని ఒకసారి మనం చూసిన మాట ఈ నోటి మాట చేతనే ఉచికబడతాయి ఈ నోటుల నుంచి ఏది వస్తే అది జరుగుతుంది అన్నట్టు ఎందుకంటే దేనికి ప్రతిని ఇలా ఉన్నాయి కానీ చెప్తుంది సేవకుడు పలుకుతావా శాపవచనాలు కలుగుతావా ఎందుకంటే ఆశీర్వచనాలు పలుకుతే ఆ ఆశీర్వాలు ఆ మనిషి జీవితానికి అవలంబించబడతాయి అతనికి అనుగ్రహించబడతాయి ఎందుకంటే దేవునికి ప్రతినిధి లాగా ఉన్న యాజకుడు దేవుని మాటలను ప్రకటిస్తుంది అన్నమాట కాబట్టి ఆశీర్వాదాలు మన జీవితానికి రావాలంటే నేను గమనిస్తా ఉంటాను ఆ బెనిటీషన్ కి ముందే వెళ్ళిపోతుంటారు యంగ్స్టర్స్ అంతా టగా టగటాకా బయటకు కొంతమంది ప్రజలు కూడా ఆ బెనిటీషన్ అంత వరకు ఒట్టిగా లాస్ట్ మినిట్ లో బెనిటీషన్ ప్రొనౌన్సింగ్ టైమ్ లో వెళ్ళిపోతూ పిల్లలు బయటికి కష్టకరం అనిపిస్తుంది ఆలోచిస్తుంటే అంతవరకు నువ్వు ఒంటి పక్కన ఉన్నావు లాస్ట్ ఇంకా నీ లైఫ్ లో బ్లెసింగ్స్ వచ్చే టైంకి నువ్వు జారుకుంటున్నావు చర్చ్ ఇది మనం కూడా ప్రజలకు చెప్తలేము అన్నట్టు సేవా జీవితంలో మనం ప్రజలు కాంగ్రెజేషన్ వెయిట్ అంటిల్ ది ఎండ్ వెన్స్ అయిపోయి అంతవరకు వెళ్ళొద్దు అని మనం చెప్పలేని స్థితిని ఎందుకంటే అప్పటివరకు వాక్యం ప్రకటించబడి వాడి హృదయం సిద్ధపరచబడినాక బ్లెసింగ్స్ వేసుకోకుండా బయటికి వెళ్ళిపోకుండా కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ పోగొట్టుకున్నట్టే వారి లైఫ్ లో కాబట్టి మనం చెప్పాలంటే వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్ ఎనటిషన్స్ పర్ అనౌన్స్ అయ్యేంత వర్క్ మీరు బయట అడుగు పెట్టండి అంటే దుస్తుడు ఆ రీతిగా లాక్కొని అక్కడ మనుషుని ఆ బ్లెస్సింగ్స్ రానియకుండా కాబట్టి ఎలెటిషియన్స్ అది దాని ఉచ్చారణ అనేది ఫోకస్ అన్నట్టు రీసెర్చ్ లో ఏప్రిల్ దాన్ని ఉచ్ఛరించి పాత కాలంలో ఆహారంలో టైం నుంచి బిల్కొల్ సంఖ్యాకాండ సంఖ్యాకాండీ ఇరవై నాలుగో వచ్చిన పాపులర్ బెనిక్షన్ సంఘాలలో చాలా సంఘాలలో నేను చూసిన ముఖ్యంగా ఫారెన్ చర్చెస్ ఈ రీతికి స్టార్ట్ బెనిక్షన్ ఇది ఓల్ టెస్టిమేట్ టైప్ ఆఫ్ బెనిక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ సిక్స్ వర్డ్స్ 25 వచ్చినహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించనుగాక సక్రమానికి ఆ తర్వాత కరుణ చూస్తున్నాం తర్వాత ఇరవై నాలుగు ఏడవ వచ్చిన యహోవ ని మీద చేసి సన్నిధింపచేసి సమాధానం ఉదయించు ఉదయింపచేసి సమాధానం కను చే కాపుదల కరుణ సమాధానం కాపుదల కరుణ సమాధానం ఈ మూడు ఉన్నాయి అక్కడ తర్వాత ఆ రీతిగా ఉచ్చరించాలని ఇరవై ఏడవ అట్లు వారు ఇస్రాయలుల మీద దాని నామమును ఉచ్చరించటం వలన నేను వారి ఆశీర్వించేదాన్ని ఇది ఇది ఒక అది ఉచ్చరించకపోతే మటుకు చర్చ్ మెంబర్స్ మీద ఆశీర్వాదాలు ఉండవు విషయాన్ని అక్కడ జ్ఞాపనం చేస్తాడు వేరు ఆ రీతిగా ఉచ్చరించాలి ఇస్రాయల్ అంటే అంతరంగ మార్చబడి ఇస్రాయలుగా మార్చబడ కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలా ఆ ఉచ్చారణ లేకపోతే మటుకు వెరీ డిఫికల్ట్ ఎంతగా ప్రయాస పడిన చర్చలో సింసరావు తర్వాత నేను పేర్ల గా ఇంకొక అబ్జర్వ్ చేస్తున్నాను చాలా మంది సిం యొక్క అది నోట్లో చాలా కఠినంగా మాటలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి ఆ పేషెన్స్ టాలరెన్స్ అవి ఉండేవన్నట్టు ఊరికో సహనాన్ని కోల్పోతూ ఉంటారు వైసీపీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే కాదు రిలేషన్స్ లో కొంతమంది కోఆపరేట్ చేయకుండా వాళ్ళని తీర్చుకుంటాము అది తిట్టడంంటే ఇది నేను పేరెంట్స్ గురించి చెప్తా అంట ముఖ్యంగా క్రిస్టియన్ పేరెంట్స్ కు రక్షింపబడ్డ తల్లిదండ్రులకు చెప్తాను ఈ పిల్లల్ని ఎప్పుడు తిట్టకండి తిట్టడం ఏంటంటే ఇట్లానే దూషించడం ఆ దూషించడం వల్ల వాడికి ఏం జరుగుతుందంటే బ్లెస్సింగ్స్ బ్లాక్ అయిపోతున్నాయి దేవుడికి ప్రతినిధి కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న సంస్థ కదా సంఘం యాజకులు పిల్లలు కామెరిగేషన్ అక్కడే స్టార్ట్ అవుతుంది చర్చ్ సిస్టమ్ అందుకే అఫోస్లో బోర్డు అంతా ఎందులో నడిపించారు యూ టెస్టిమెంట్ ప్యాటర్న్స్ చర్చి లేదు యాక్చువల్ బిల్డింగ్స్ లేవు అన్ఫార్చునేట్ అందరూ ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్స్ పాటిస్తున్నారు దేవుడు దాన్ని లేనికుండా చేసిండే ఎందుకంటే అది విగ్రహంగా మారిందని మనకు తెలుసు పురుషులేము దేవాలయము అదొక విగ్రహంగా మారిందని మనకు తెలుసు అందుకని ఉండే ఉంటాడు కాబట్టి నిజస్వరూపము మన ప్రభు అయి ఉన్నారు కాబట్టి మన ప్రభు ఆ మందిరం దాని తర్వాత మన మందిరము ఆ మందిరంలోని అవయవంధర తెలుసు ఈ హృదయమే దేవుని ఆలయం అతి పరిశుద్ధ స్థలము అక్కడ పవన్ నిన్ను కలుసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ మనకు తెలిసినే అయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో టెంపుల్ ప్రారంభించిండ్రు వైభవంగా అలంకరించాడు అది ఓల్డ్ టెస్టిమెంట్ వచ్చే ఒక విగ్రహంగా మారింది దేవుడు అది తిరిగి కట్టనియకుండా చేసిండు ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దాన్ని ఒక రాయి మీద ప్రయోగడానికి ఎందుకంటే దాన్ని రెస్టోర్ చేస్తే అది విగ్రహం ఈరోజు తిరిగి సొలమూలు మందిరాన్ని కడితే అది ఖచ్చితంగా విగ్రహమే మన ప్రభు యొక్క సెలవు మరణాన్ని వమ్ము చేసిన వారంలో అన్ఫార్చునేట్లీ ప్రపంచాత్మకంగా క్రిస్టియన్స్ ఇస్రాన్ పనులకి మందిరం లేదు వాళ్ళు కట్టుకోవాల మందిరం అని కోట్ల కోట్లు డబ్బు పంపిస్తున్నారు కొన్ని కోట్లు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పంపిస్తున్నారు వాళ్ళన్ని జమ చేసినట్టు కట్టుకునే మనస్సు అన్ఫార్చునేట్లీ ఈ చర్చెస్కి సత్యం తెలియదు ఆ రీతిగా వాళ్ళు ఇస్రాన్ ప్రభుని విగ్రహంగా మార్చుకున్నారు ఇస్రాయన్ దేశాన్ని విగ్రహంగా మార్చుకున్నారు వారి హృదయంలోనే ఇష్టం పిల్లలకి ఏ సుగ్రహం అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి విగ్రహంగా తెచ్చిపెట్టుకునేది కావచ్చు ప్రాబ్లం తెచ్చిపెట్టుకున్నది వాళ్ళ విధానంలో భయంకరమైన సమస్య ఇది ఆ ఇది మనం చెప్పడం అయితే యూఆర్ యాంటీ జ్యూష్ యాంటీ యాంటీసెమిటిస్ట్ అవి బ్రాండ్ చేస్తారు మనం కానీ వాక్యం అరీ చూపిస్తే కూడా వాళ్ళు స్వీకరించగలండి కాబట్టి మనం ఎప్పుడైతే తల్లిదండ్రులు అయ్యే పిల్లలని దూషిస్తుంటామో వాడు సరిగా చదువుకోడు అయిపోతారు వాళ్ళు వాడు పాస్ కాదు సరిగా స్కూల్స్ నల్ల క్లాసెస్ బట్ నువ్వు షాపాలు పెడుతున్నావు ఆర్ వాళ్ళు బాగా చదువుకుంటారు ఎందుకంటే మంచిగా అబ్రీడియంట్ గా ఉంటారు పేషెంట్స్ వాళ్ళకి ఒక సిస్టమేటిక్ జీవన విధానం ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా చదువుకుంటారు కానీ బానిస్ ఉంటుంది సరిగా చదువుకోరు అట్లీ రీజన్ కావచ్చు వాళ్ళ మీద బ్రిడిక్షన్స్ అనౌస్ చేయలేదు అందుకే చాలా కేర్ఫుల్ గా ఉంటాయి ఎవరి వస్తుంది వాడిని టెవరేట్ చేయలేదు కానీ తిరిగితే పాపం వాడి జీవితం డిస్ట్రాయ్ అయిపోతుంది అట్లా కాలానికి లేదు ఎందుకంటే మనం అంతా దేవి సేవ చేయడం కాదంటున్నాం కాబట్టి ఆయనకు ప్రతినిధిని ఉన్నాం కాబట్టి ఆయన మనకు విధంగా ఉండి మనల్ని నడిపిస్తుంది మన తలంపులని మన మాటలని కాబట్టి ఎప్పుడైనా కానీ ఆశీర్వదనాలే పాలకాలా అన్న విషయాన్ని జ్ఞాపకం అయితే మొత్తానికి ఒకసారి బైబల్ మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండంలో ఉదీ అధ్యాయంలో ఇరవై కాన్సెప్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనుషులు మనుషులు మనిషిని ఏ రీతిగా దేవుడు ఆశ్రయిస్తాడు ప్రపంచ ఆదమ వాళ్ళని సృష్టించినప్పుడు సృష్టించినట్లు ఏమి కానీ నిర్మించినప్పుడు అనేది ఈ సృష్టిని సృష్టించడం కానీ మనుషుల్ని నిర్మించాడు తన స్వహస్తలతో చేసింది అనేది వాక్యం అయితే మొదటి అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చాం వచ్చినప్పటికీ ఇరవై దేవుడు మీరు తనించి అభివృద్ధి పొంది సముద్ర నిండి ఉంది కలిగి పక్షుల భూమి వాటిని ఆశీర్వదించి అంటే అక్కడ మనం చూస్తున్నాం ఆశీర్వాదం అనేది ఈవని ఇతర జీవరాశుల మీద కూడా ఉంది మనక కేవలం మనుషులకే అనుకుంటున్నాం కానీ కానీ కానీ ప్రతిది ఆశీర్దం అంటే దేవుడి వీటన్నిటినీ ఆదాము హవలకు అప్పగించేది ఈ సృష్టిని హ్యాండ్ ఓవర్ చేసేది చేసి ఈ బాధ్యత ఇప్పుడు నువ్వు పరిపాలించే వీటి ఆదాము హవల మీద ఉన్న ఆశీర్వాదము ఖచ్చితంగా వీటన్నిటి మీద రావాలి అయితే మనం చేయ మన మన కష్టపడినప్పుడు దానికి ఫలితము ఆశ్రయింపబడుతుంది అంట ఎందుకంటే మన మీద ఉంది ఒక ఆశీర్వము అయితే మన మీద శాపం ఉన్నదంటే మనకు కష్టపడినప్పుడు దానికి ఆశ్రదం ఉండదు అది మనకు తెలుసు అసత్యం కాబట్టి ఆశీర్వచనాల గురించి ఇక్కడ దేవుడు ఆదమాలను ఆశ్రయించినప్పుడు ఆయన అధికారంలో ఉన్నవన్నీ నష్టపోయి అయితే ఐశ్వర్యం మనం ఈ యానిమల్స్ తీసుకున్నప్పుడు ఒకటైన ఒకటి ఇంటికి చంపుకొని ఉంటున్నాయి అవేం పాపం చేసినాయి ఆదా అవ్వాలా పాపం చేసేది వాళ్ళు అది ఇంటికి ఒకట చంపుకుంటే చూస్తాం కదా ఒక భయంకరంగా చంపుకొని ఉంటుంది అది అప్పుడే సత్యం ఆ శరం వినిపిస్తుంది ఏంటంటే ఆదామవల మీద ఉన్న శాపం వారి ఆధీనంలో ఉన్న వాటి మీద చేసింది కాబట్టి వారి ఆధిన ఏమేమి ఉన్నాయో అవన్నీ శక్తించబడ్డాయి భూమి భూమి ప్రతించి శాపం వచ్చి అది కంటిన్యూ అవుతానే మీ రోజు వరకు కూడా లాంగ్ లాంగ్ ఇంకా కంటిన్యూ కాబోతుంది దాని నుంచి వేడ కనిపించడానికి మన ప్రవర్సినట్టు మనకు అయితే అబ్రాహ్మని నేను ఆశ్రయిస్తానున్నాడు అబ్రాహా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆశ్రయించింది తన ఆస్తులన్నిటిని ఆశ్రయించింది తన పశువులన్నిటిని ఆశ్రయించు దేవుడు కానీ అక్కడ దేవుడు డైరెక్ట్ గా మాట్లాడింది అబ్రాహ్మతో నీతో నాకు నీరుగా మాట్లాడుతున్నట్టు యాజకం ద్వారా మన ప్రభుడికి మనకి మధ్యలో యాజకుడు కొంతమంది అంటారు నాకు యాజకుడు అవసరం లేదు నేను ఇండిపెండెంట్ గా జీవిస్తూ ఉంటాను ఆ తప్పు తిప్పు తత్విక ఉంది వారి గురించి దుర్బీజం అని ఉంది తండ్రి లేని వాడు దుర్బీజం కదా ఆత్మీయ తండ్రి ఖచ్చితంగా అవసరం మన తండ్రికి ఎందుకంటే ఆచర్యదం ద్వారానే వస్తూ ఉంటాయి నాకు ఒక పెద్ద ప్రాబ్లం నా లైఫ్ లో ఎన్ని ప్లేసెస్ కండిషన్ ఎన్ని చర్చెస్ ఉన్నా తెలియడంలో డిసోసియేట్ చేయడమే చూసింది కానీ నేను వాళ్ళకన్నా అసోసియేట్ అయితేనే వాళ్ళ నుంచి ఆచరణ ఒకటైనా మంచి దైవజన వెళ్తే ఆయన తను అసోసేట్ అయిపోతాడు ఎందుకంటే నాకు ఈ సీక్రెట్ తెలుసు వాళ్ళ మీద ఉన్న ఆశీర్వాదాలు నా నేను వాళ్ళతో పాటు అసోసియేట్ కానీ వాళ్ళు నన్ను డిసోసియేట్ చేస్తూ ఉన్నారు మొదటి కూడా ఫర్ వాట్ ఎవర్ రీజన్ నన్ను డిసోసియేట్ చేయడం వల్ల మన నాకు ఎట్లా వస్తాయి ఆశీర్వాదం కాబట్టి అట్లా బ్రదర్ డైరెక్ట్ దేవుడు ఎవరు ఆశ్రయిస్తాడని దేవుడు మనం ఆశ్రయించాలంటే అవును దేవుడు ఆశ్రయించాలా కానీ ఒక మనిషి ద్వారా ఉచ్చరింపబడాలా అది రక్షింపబడి అభిషేకం పరిశుధాత్మ అభిషేకం ఉన్నవాడు ఉచ్చరిస్తేనే కానీ ఆ మెడిటేషన్ పనిచేయ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక వెరీ సీనియర్ పోలీసు ఆఫీసర్ నాకు తెలుసు మెంబర్ బోర్డు మెంబర్ అయితే ఆ బోర్డు మెంబర్ మీటింగ్ లో ప్రార్థన చేస్తాను వాటి ఏం చెప్పమంటే చెప్తాను మెడిటేషన్ కష్టపడికి ఆ పోలీస్ మేము పెద్దవాడు కదని చెప్పి ఆయన అడుగుతారు మీరు ఇవ్వండి మెడిటేషన్ నేను ఇవ్వను అంటాడు ఇంకొకరి పడి నేను ఇవ్వను అంటాడు అంత బోర్డు మెంబర్స్ ఇవ్వనంటే ఎవడో ఒకటి ఇవ్వాలి కదా చైర్పర్సన్ కూడా ఇవ్వని అంటాడు అది అసలైన లీడర్ నువ్వే కదా నువ్వు ఇవ్వకపోవడం అని చివరికి నా దగ్గరికి వస్తుంది నేను ఇవ్వక తప్పదు ఎవరు అంటే ఏదో ఒకరి ఒకరి మీకు ఫైనల్లీ జీరోయిన్ కావాలి కదా మెడిక్షన్ పెద్ద ఛాలెంజ్ అయితే ఎడిక్షన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో దేవుని ఆశావు ఆ మనుషుల జీవితంలో దేవుని ఆశీర్వదాలు ఉండవు కాబట్టి ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అఫ్కోర్స్ నేను దీన్ని కంటిన్యూ చేసుకుంటున్నాను నా పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు చేస్తాను కొడెతులు రాసిన పత్రికలో పౌలు అంటే కొడెతులు రాసిన పత్రికనే కాదు ప్రతి పత్రికలో మనం చూస్తూ ఉంటాం రోమియో రాసిన పత్రిక మొదలుకొని మీరు ప్రకటన గ్రంథం వరకు చూడండి ముఖ్యంగా నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఎపిసోడ్ చివరి అధ్యాయం ప్రతి పత్రికలో చివరి అధ్యాయానికి వచ్చి చివరి వచనం చూడండి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటే ఎక్కడ పౌలు స్టార్టింగ్ బేజ్ లో అంటే రోమియో రాసిన పత్రికలో ఉచ్చరించింది తర్వాత చివరి పత్రికలకు వచ్చేపటికి చివరిగా తిమోతికి ఫిలిమోన్ కు వీళ్ళకి రాసిన ఆ పత్రికలు చూసిన ఎట్లా ఉచ్చరించిందో అది నేను ఇప్పుడు మీకు చెప్పాను ఒక పర్సనల్ గా చేయండి ఉచ్చారణలో ఏం జరుగుతుంది స్టార్టింగ్ లో తండ్రి పేరు తీసుకుంటున్నారు కుమారుడి పేరు తీసుకుంటున్నారు దాని తర్వాత పరశువ్యాప్ తీసుకుంటున్నారు అది ఒక ప్యాటర్న్ పెట్టింది న్యూ టెస్ట్ ఓల్డ్ టెస్ట్ మీద మనం ఇండా చూసిన సంకేతాలంటే అయితే పౌలు దాన్ని ప్యాటర్న్ ఏ బ్రేక్ చేశాడు అని అర్థం చేసేదాన్ని ఎందుకంటే తండ్రి ప్రమల పరశుదాత్మ నాలు ఉచ్చరించి అదొక ఆనవాళ్ళ గడ్డాక ఆ పత్రికలు అన్ని వచ్చేటప్పటికి నేను అక్కడ అర్థం చేస్తుందంటే ఏసుక్రీస్తు నామం మొక్కను తీసుకుని క్లోజ్ చేస్తున్నారు ఏం చేసినట్టే పరిశుధాత్మ నడిపించి మీరు తల్లి ఇంకో దగ్గర తండ్రి ప్రేమ మీరు తల్లి ఒక పత్రిక చివరిలో ఇంకో పత్రిక చివరి ఏదైతే చెప్పి చివరికి అంటే ana lifetime spiritual maturity endeavor ayki and pala nigiche tanki he was taking only name of jesus christ samadhanam super samadhanam pokalindha kanu ukinda last book r chapter 20 stha vakyamni patan granthamla aachiruga ratna grantham adi last book kada bayinda iruva rendava adhyayam adi last adhyayam iruva rendava adhyayamu 21th vachanamlo enu nichu దాంతో మనం వాక్యాన్ని క్లోజ్ చేసుకోవచ్చు లాస్ట్ బ్లెస్సింగ్స్ అనేటిక్షన్ ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి అక్కడ ప్రొనౌన్సింగ్ ఎట్లా చేయాలనేది ఎట్లా ప్రొనౌన్స్ చేయాలంటే రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి అయితే ఈ ట్వంటీ వన్ వర్డ్స్ వచ్చేటప్పుడు దట్ ఇస్ దాస్ ఆఫ్ ది ఎంటైర్ బైడీ చివరి వచ్చిన యోన్ భక్తుడు కూడా పరిపూర్ణ అవగాహనకి వచ్చేసిండలు పత్రికలు కూడా చివరి పత్రికలే అది చూస్తున్నాను ఓన్లీ ఏసుక్రీస్తు మామూలు తీసుకుంటున్నారు అనేసి మనం త్రిత్వాన్ని కృఢీకరించవలం కాదు సంపూర్ణంగా నమ్ముతాం తండ్రి కుమారమారు దేవం నమ్ముతావు ఎందుకంటే ఆయన తండ్రి లాగా విశ్వంపాలు నడిపించింది ఈ రోజు కూడా మన మనకు తండ్రి లాగానే ఉండదు కానీ ఆయన కుమారుడు లాగా కుట్టాల్సి వచ్చింది ఎందుకంటే రక్తాన్ని చెందించాలా కాబట్టి కాబట్టి కుమారుడుగా ఈ లోకాన్ని కనిగ్రహించబడు కానీ మొదటి నుంచి ఆయన ఆత్మరూపక ఉన్నాడు ఆది కాంబం మొదట మొదటి సాగిస్తాం ఆత్మ ఈ మీరు అల్లాడిచిందని అనిపిస్తాడు మొదటి నుంచి ఫస్ట్ ఆత్మరూపంగా ఉన్నాడు రోజు కూడా ఆత్మరూపంగా మన మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి ఒకటి అన్న సత్యంగా గ్రహించగలిగినాం ఈ గొప్పగా హెచ్చరించారు ఆ నామంలోనే రక్షణ ఆ నామంలోనే స్వస్థత ఆ నామంలోనే దయంలో ఇజగజ ఆ నామైన సంపూర్ణత ఆ నామంలోనే సమస్తం ఆమె వాపసం హెచ్చరిస్తారు అప్పసులు అందరూ నామంలోనే మన ఆశీర్వాదం అటువంటి ఆశీర్వాదము మనకు అందరు కరగరా పరశుధర తండ్రి వెళ్ళడం లేన కేసు క్రీస్తు నామం పెద్ద ఆధిక్యత ఉంది ప్రభుత్వ అందరి విషయంలో మీరు మాట్లాడనారు పావుడు దాన్ని అర్థం చేసుకున్నాడు భక్తులు అర్థం చేసుకున్నాడు ఇతర ప్రకటించిన ప్రభావకార్యం అధ్యాయం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ప్రకటిస్తాను ముప్పై ఎనిమిదవ వర్షంలో అదే రీతిగా ప్రకటిస్తున్నారు ప్రతి దైవజను ప్రభావం పదితకాలంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ అదే రీతిగా ఉచరించిన ఎందుకంటే మీకు అప్పగించబడి ఆకాశం అందే కానీ సమస్త అధికారం మీకు అనుకరించబడింది కాబట్టి ప్రభావ ఆ అధికారం వలననే ఆశీర్వదం అనుగ్రహించబడుతుంది అటువంటి ఆశ్రదనుకరించి మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె